పరిశుద్ధి మీకు ప్రభా ఈ ఉదయం నుంచి ఇంత మీరు మాకు సహాయలు ఉన్నందుకు వదనాలు అవన్నీ కాచి కాపాడంతో ప్రభా ఈ గృహంలో మేము అడుగుపెట్టినాశు క్రీస్తు పరిశుద్ధ నామం ఈ గృహానికి మీ యొక్క శాంతిని సమాధానం ప్రార్థిస్తున్నాం డీమన్ స్పిరి దైస్ట్ యూ హ్ నో రైట్ ఓవర్ దిస్ ప్లేస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ ప్రభావ ఈ యొక్క గృహానికి మీ యొక్క శాంతి సమాధానం ధరించమని ప్రార్థిస్తున్నాం అద్భుతాలు ప్రభావత ప్రభావిత సాక్ష అనేకులు మిమ్మల్ని మహిమపరిచే పెళ్ళగలివని తండ్రి అటువంటి కృపా భాగ్యాన్ని అనుగ్రహించాజీ అధికమైన మీ యొక్క స్వరాన్ని వీళ్ళని నాశపడినాం ఇంతవరకు మీరు మాతో మాట్లాడినారు బలపరుస్తున్నది మీకున్నారు ప్రభావ మీ వాక్యం కంటే శ్రేష్టమైంది ఏది లేదు లోకంలో ప్రభావ అటువంటి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించి బలపరిస్తుంది మీకున్నారు అనేకలకి ఇది లేదు ప్రభావ శరణానుసారంగా జీవిస్తూ తండ్రి లోకానుసారంగా జీవిస్తూ వారి శరణ కృషింపజేసుకుంటున్నారు కానీ మీరు ఆత్మస్వరూపి మాకు మీ యొక్క వాక్యాన్ని అను గురించి మమ్మల్ని ఆత్మీయులుగా తయారు చేసుకున్నారు ఆత్మస్వరూపులుగా తయారు చేసుకున్నారు కాబట్టి ప్రభావ శరీరం మమ్మల్ని ఏం చేయలేదు రోగాలు మమ్మల్ని ఏం చేయలేవు ప్ర మీ యొక్క ఆత్మ మాలో ఉన్నది ప్రవ్వా కాబట్టినైనా సైతం శక్తులు గడగడ ఉంకాల్సిందే ప్రవ్వా మాలో ఉన్న వడిలోకంలో ఉన్న వాళ్ళని కంటే గొప్పవాడు కాబట్టినైనా అదే ధైర్యంతో అదే ఆసక్తితో మేము ముందుకు పోవాలని అయినా మమ్మల్ని అందనలు పెట్టమని ప్రార్థిస్తున్నాం ఈ మీరే అద్భుతం వహించమని ప్రార్థిస్తున్నాం వాక్యంతో బలపరచండి నడిపించండి దాన్ని మేము స్వీకరించాలా అనేట్ల చూపించాలా అటువంటి సాక్ష్యాన్ని కుటుంబీకులకి మాకు అందరి గురించి క్రీస్ అన్న ప్రార్థున్నాం కొరంతులు రాసిన పత్రిక మొదటి పత్రిక కురంతులకు మొదటి పత్రికలో ఒక వాక్యాన్ని నేను చూపించడం ఆశపడుతున్నా ఆత్మ ప్రత్యక్షతలు ముఖ్యంగా హస్త నిక్షేపణ అన్న అంశం అంటే ఇంగ్లీష్లో ఇంపార్టేషన్ అంటాం హస్త నిక్షేపణ తల మీద చేపెడతాం కదా తల మీద చేపెట్టి ప్రార్థించినప్పుడు హస్త నిక్షేపణ అంటాం ఎందుకనేది నేను చెప్తాను తర్వాత ఇంపార్టేషన్ అనే పదం ఉంది ఇంగ్లీష్లో అంటే నిక్షేపణ అంటే మాకు తెలుసు ఎవరికన్నా హస్త నిక్షేపణ అంటే తెలుసు ఎవరికన్నా ఈ వాక్యం మీకు అర్థమైతే మీరంతా మీ సేవ ఎక్కడికి వెళ్ళిపోతుంది రోజు నేను చెప్తున్నా మీరు పాటించేటంటే నేను నా జీవిత విధానం అదే నాకు ఏ వాక్యము సరే ఎవరన్నా నా తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే నాకు అవి కదా అనుకుంటా కానీ ఎవరితో నాకు తల మీద ప్రయత్నం చేస్తే చేపెట్టి ప్రయత్నం చేస్తు నా తల మీద పెట్టుకొని ప్రయత్నం చేస్తుంటా ఎవరైనా ఉంటాయి కదా ఇటువంటి ఇటువంటి గిఫ్ట్ ఉన్న నా తల మీద చేపెట్టి ప్రజలు నా తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే ఎంత బాగుండే అనిపిస్తుంది నాకు అవకాశం లేకపోయాయి గొప్ప దైవజనులు గొప్ప సేవకులు మంచి గిఫ్ట్స్ ఉన్న వాళ్ళు నా తల మీద చేపెట్టి ప్రార్థిస్తే నిక్షేపణ అయిపోతుండే కదా నిక్షేపణ అంటే నాకు ఇచ్చేయడం అస్త నిక్షేపణ అంటే నా దగ్గర ఏముందో మీకు ఇచ్చేయడం ఇప్పుడు అర్థమైందా ఇంపార్టెషన్ ఇంపార్ట్ ఇంపార్ట్ ఇచ్చేయడం నా దగ్గర ఏముంది నా దగ్గర ఏం లేకుండా ఏమని ఇవ్వగలరా ఇందాక సిస్టర్ వాక్యాన్ని చెప్తుంది కదా నా దగ్గర ఏముండే నాయన బంగారం లేదు వెండి లేదు వాటన్నిటికంటే శ్రేష్ఠుడు ఉన్నాడు అల్ లెల్లుయ్యా ఉన్నాడు ఒక్కసారి ఆయన మోహం చూడాలంటే నీ లైఫ్ కి ఏం అవసరం లేదు ఒక్కసారి ఆ కలువరి సిల్ల మీద ఆయన చూడండి చాలు అది నిద్రలో కాదు ఊహలో కాదు దర్శనరీతిగా ఒక్కసారి చూడాలా నేను చెప్తున్నా నీ శరీరాలు ఎట్లా అయిపోతాయో మహిమ కదా ఆయన చూడడం మహిమ ఒక్కసారి ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవునిలో ఉన్నాను ఇంతవరకు నేను చూడలేదే ఇంతవరకు నేను అది స్వరం వెళ్ళలేదే అనడానికి వీళ్ళేది మీరు మీదట కదా ఒక్కసారి నేను చూడాలా ఒక్కటేసారి చాలు నాకు నేను చూసిన ఒక్కసారి ఆయన సెలవ దర్శనం ఎూడాలా దాని తర్వాత ఆయన సింహాసాన్ని నేను చూసిన దాని తర్వాత నేను నిజంగా చెప్తున్నా ఆయన స్వరం విన్నా ఆయన ఆయన స్వరం వింటే మొత్తం షాక్ కూడా తెట్లుంటది బాడీ ఇంక ఏం పనిచేయవు శరీరం అట్లా అయిపోతుంది బాడీ నేను చెప్తున్నా ఇది నిజం అందుకని జీవంగల దేవుడు అందుకు నేను ఇంకా తప్పిదం చెయ్యను అందుకే ఇంకా పాపం చెయ్యను ఎందుకంటే రుచి చూసి ఎరిగిన నేను ఆయన యువత కాదు ఎవరో చెప్తున్నది కాదు నా నా అనుభవం పూర్వకంగా నేను చూసినా నేను అనుభవపూర్వకంగా చూసినా ఆయన స్వరం వింటే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది ఎన్నిసార్లు నేను నేను క్షమించాలన్నాడు అంతే అంత ఇక నేను చెయ్యదు ఇంకా ఇంక నేను ఇంక ఇంకా నేను అట్లా అటు అంతే లాస్ట్ దాని తర్వాత ఇక మళ్ళీ కాబట్టి మనమందరం దాని ద్వారా ప్రయాసపడాలి వచ్చి ఒకరు వచ్చి నాకు తలమీదేపెట్టి ప్రయత్నం చేస్తే నాకు ఇవన్నీ వచ్చేస్తే కదా మనకి అట్లా లేవు అవకాశాలు ఉన్నాయి ఎలియా వచ్చి చేస్తే అయిపోయింది కదా ఎలిషా నుంచి గ్యాజింగ్ పోలేకపోయింది గ్యాజ్ ఎలిషాతోనే ముగించిపోయింది అది అట్లా చాలా మంది భక్తులు వాళ్ళు ఇంపార్ట్ చేయకుండా మోషంట్ చేసింది యహోషి వాళ్ళు తలమిచ్చేబెట్టి పౌలు కిమొత్తికి తలమిచ్చేబెట్టి పడే నేను చూపిస్తాను మీకు వాక్యాలు కావాలంటే అన్ని నా దగ్గర ఏమున్నాయో అన్ని మీకు అని ఆయన ఇచ్చిపోయాడు అక్కడ వాళ్ళకి కాబట్టి మళ్ళీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు మీ అందరిలో ఏదో ఒక గిఫ్ట్ ఉంటుంది కదా ఎస్టర్ మీకు అందరికి ఏదో ఒక గిఫ్ట్ ఉంది కదా ఇక్కడ ఉన్న సేవకులకు అందరికీ మళ్ళీ అవన్నీ ఇచ్చిపోవాలా లేదా తీసుకొని పోతారా వాపస్ ఇంటికి చూడండి ఒకసారి కొరతలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో అటువంటి అవకాశం లేదు కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తా అన్నాడు కాబట్టి మన ఆత్మని మన తల మీదకి వచ్చి వాలి అది ఇచ్చిపోతున్నాడంట బాగుంది కదా కానీ అది నీకు ఇస్తేనే నువ్వు ఇంకొకరికైనా ఇవ్వగలవు అది కూడా ఉంది విషయం దేవుని యొక్క ఆత్మ నీకు ఏదైనా బహుమానం ఇస్తే నువ్వు ఆ బహుమానం ఇంకొకరికైనా పంచుకోవచ్చు నీ దగ్గర లేకపోతే అసాధ్యం కదా కాబట్టి ఇక్కడ పన్నెండవ అధ్యాయం మొదటి కొంత రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఎన్నో బహుమానాల గురించి ఉన్నాయి ఎన్నో వరాల గురించి ఉన్నాయి వాటిని ఆత్మవరాలు అంటాము కృపావరలు అంటాము స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటాం కదా వాటిని అయితే ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము పంచి పెడుతున్నాడు అంటే అనుకో నాకు స్వసత వరము ఎంత బాగుంటుంది నేస్తే ఇప్పుడు అవసరమో లేదా స్వస్థత వరం అంటే ఎంత బాగుంటుంది అంటే నేను అనుకుంటా ఒకప్పుడు బాహు విశేషమైన స్వస్థతలు జరిగినాయి ప్రార్థనలో ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు ఇప్పుడు మన పరిచర్య అటువంటిది కాదు ఎందుకంటే స్వస్థతలు ఎవరికి చెప్పండి అంటే నువ్వు ఎక్కడ నీ లెవెల్ ఆత్మలో మరి నీకు ఇచ్చిన బహుమానమేమో ఆత్మ లెవెల్ అక్కడెక్కడో ఉంది అది నేను ఒకటే చాలెంజ్ తీసుకున్నా ఏంటంటే ప్రభు నాకు ఇష్టము కానీ నీ ఇష్టమే నాకు ఆ వరం కావాల ఇష్టమే కానీ నీ ఇష్టం నువ్వు ఏ వరం ఇస్తే నేను దాన్ని ఆసక్తితో దాన్ని కొనసాగించుకుంటా ఎస్టర్ నాకు ఈ వరం ఇష్టము ఆ వరం ఇష్టం అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఆయన నేను నీకు ఒక వరం ఇస్తున్నా నాకు తెలుసు ఎందుకు ఇస్తున్నాను నేను వరం నిన్ను ఇంతవరకు ఎందుకు ట్రైన్ చేసుకున్నా ఈ వరం ద్వారానే నేను మహిమ పరచబడతాను నీకు ఈ వరం ఇస్తేనే నాకు మహిమ లేకపోతే వేస్ట్ సరే ఆయన నాకు ఆ వరం ఇచ్చినాక నేను దాన్ని వాడుకోకుండా ఏం చేస్తుంది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను కొన్ని వరాలు నాకు గతంలో వాటిని వాడుకోకపోతే అవి సైలెంట్ అయిపోతాయి అంటే బయటికి రావు ఎక్కడో దాచుకుంటాయి నీలో నీ జీవితంలో అటనే ఉండిపోతాయి పోవు ఎందుకంటే నువ్వు పాపంలో లేవు కాబట్టి పోవు నువ్వు పాపం చేస్తలేవు అపవిత్రంగా జీవిస్తలేవు అపవిత్రంగా జీవిస్తావు వెళ్ళిపోతావు దేవుని ఆత్మ కాబట్టి ఆత్మ ప్రత్యక్షతలు వెళ్ళిపోతాయి కానీ నువ్వు పరిస్థితిగానే జీవిస్తున్నావు కానీ ఆ వరాన్ని వాడతలేవు అంతే తేడా అప్పుడు ఏమవ్వాలి సైలెంట్ గా గుర్చుంటుంది ఆ వరం అక్కడే వైదికి రాదు నీకు చూపిస్తావు వాక్యం ఏంటంటే వాక్యం చూపిస్తేనే నమ్ముతారు లేకుంటే నమ్మరు పౌలకి పేదరికి ముక్కుండేనా లేదు కదా ఈ బుక్ కొత్త వాళ్ళట్ల మీరు దేవుని యొక్క ఆత్మ అట్లా అనుగ్రహిస్తా ఉంటాడు చూడండి అక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తొమ్మిదవ వర్షం మరి ఒక ఆత్మ వల్లనే విశ్వాసం ఆత్మ వలననే విశ్వాసము ఇది స్పెషల్ వరం ఇది ఈ విశ్వాసం స్పెషల్ వరం రక్షణ పొందక కూడా విశ్వాసం ఉంటది మనుషులకి రక్షణ అనుభవంలోకి వచ్చేదానికి కూడా విశ్వాసం ఉంటది ఎవరో వాక్యం చెప్తుంటే నమ్మి రక్షణ అది వేరే ఇదేమో వరం ఇది స్పెషల్ గిఫ్ట్ ఇది ఈ ఈ విశ్వాసం స్పెషల్ వరం ఇది నువ్వు నీకు అనుమానాలు ఉండవు అన్నట్టు అది గిఫ్ట్ అది నేను ప్రేయర్ చేస్తే ఇది కార్యం జరగాల్సింది అది గిఫ్ట్ అది ఆ వరం ఆ ఫెయిత్ అనేది స్పెషల్ విశ్వాసపు వరం అంటాం తర్వాత మరి ఆ ఒక్క ఆత్మ స్వస్థపరచు వరం మరి ఒక్కనికి చూ ఎంతమందికి ఒకరికి మరి ఒకరికి ఆత్మ వల్ల ఆత్మ వలననే స్వస్థపరచు వరము వరములు ఒకటి కాదు ఒక వరం కాదు అది తక్కిన అన్ని ఒకటే ఉన్నాయి ఆ ఒక్కదానికి కష్టపడికి వరములు అని ఉంది అర్థమైంది అయితే సపోజ్ నీకు వరం ఉంది అనుకో నువ్వేం చేయాలో వాడాలా వాడకపోతే ఏమవుతుంది నా అనుభవం చెప్తున్నారు కదా నేను చాలా మంది గొప్ప గొప్ప దైవ జన్ చూసినా కూడా ఏ రోగాలని వేలగొట్టిండ్రో ఆ రోగాలతో సేవకులు అది కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటది నా లైఫ్ లో ఏ దయ్యాల ఏ ఏ రోగాలని వేలగొట్టినరో అదే రోగంతో చనిపోయిన సేవకులు ఉన్నారు అంటే నేను వాళ్ళని బ్లేమ్ చేస్తలే ఏందో జరిగింది వాళ్ళ లైఫ్ లో దేవుడు తప్ప ఎవరు మనం చూపించరు కానీ మనము తీరు పర్లం కాదు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఇస్తున్నాడు అందరికి వరములు నీకు ఏ వరం ఇచ్చిందో నువ్వెప్పుడన్నా కనుక్కున్నావా నువ్వు ప్రార్థన పూర్వకంగా కనుక్కున్నావా మీరు చెప్పండి నాకు ఏ వరం ఉందో మీరు గ్రహించ్రహించినవా నేను ఏ ప్రవచన పుస్తకం అయినా సునాయాసంగా అర్థం చేసుకుంటా చెప్పేస్తాను ఎంత కష్టమైనది కూడా దాన్ని పర్ఫెక్ట్ గా ప్రకృతి సహజంగా ఎప్పుడు నెరవేరుతుంది ఎక్కడ నెరవేరింది ఆత్మీయ ఈ రోజు ఎట్లా ఉంది కూడా చూపించేస్తాను నాకు అది ఇచ్చాడు వరం అది ఇచ్చాడు నేను దాన్ని ఆపిననా దాన్ని మొత్తం తోడి తోడి తోడి తోడి దంచి ఆరేసి ఎండేసి మళ్ళా పొడి చేసి ఆ లెవెల్లో దాన్ని లాగిస్తున్నాను బయటికి ఎవడు చూడండి విధానంగా నేను చూడాల ప్రవ్వ ఈ ప్రవచనాలని ఆ ఆ యొక్క ఆత్మీయ ప్రపంచం పరలోకంలో ఒక స్థలంలో ఉంటాయి ఈ ప్రవచనాలకు సంబంధించిన పుస్తకాలు ఎందుకంటే ఇది ఇది నీడ నిజ స్వరూపం అక్కడ ఉంటాయి ఎబ్రిల్ రాష్ట్ర పత్రికలు చూస్తాం పదకొండవ తేళ్ళ పదకొండ పన్నెండ విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపం కదా కాబట్టి ఇదేమో నీ చేతిలో నీడ ఉంది నిజ ఇదే వాక్యము అక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి అయితే ఈ అన్ని లేవని కూడా ఉంది వాక్యం యోహన్ శువార్థాలు చూస్తాం కదా ఈ అన్ని రాయలే కొన్ని రాయలేకపోయిండ్రు వారు అందుకంటాడు యోహన్ యేశ్వరరావు చేసిన కార్యాలు రాయాలంటే అంట ఎన్ని పుస్తకాలను సరిపోవాలి ఆయననే చెప్తాడు ఈ లోకం కూడా సరిపోదంట పుస్తకాలు ఆయన మూడు సంవత్సరాల్ని అంత గనం సేవ చేసాడు అది ఆశ్చర్యం కాబట్టి ఆయన అవన్నీ ఆయన ఎన్నెన్నో మాటలు చెప్పిండే లేవు ఇక్కడ ఎక్కడ పోయినాయి అవి అంటే నీకు నీకు ఇంకా లేవనట్టే కదా అవి ఇక్కడ తప్ప అక్కడ లేవనట్టే కదా మొత్తం ఇక్కడ లేదని బైబులే చెప్తుంది మాయమైపోయినాయి అవి రాయలేకపోయినారు బట్ ఎన్నెన్నో ఉన్నాయి ఎక్కడ ఉంటాయి అంటే అక్కడ ఉంటాయి అర్థమైందా అక్కడ అన్ని పుస్తకాలు ఉంటాయి చుట్టాలు కాగిత బుద్ధ చుట్టాలు చర్మ బుద్ధ అన్ని పురాతనమైన కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం దాచపడ్డ పుస్తకాలు అక్కడ ఉంటాయి మీరు నేను చెప్పేటది ఏంటంటే అంటే మీ సేవ ఇంకొక లెవెల్కి పోవాలంటే నేను చెప్తున్నా ప్రార్థదండ కూర్చొని ప్రవ్వా నాకు ఒక అవకాశం ఏ ఒక్కసారి పోయినా చూడాలన్నీ చుట్టేసి వస్తా అని ఎవరైనా చేయగలరా ప్రయత్నం తెలుసు అక్కడ ఏమి అద్భుతాలుంటాయో ఏమి స్వస్థతలుంటాయి ఆ పుస్తకాలలో అవన్నీ నువ్వు తెచ్చుకొచ్చేటికి నేను చెప్తున్నాను అక్కడ పోయి ఆ పుస్తకాలు ఏహెచ్కే లకి ఇచ్చలేదు కదా తినమని చెప్పండి తినలేదా మళ్ళీ ఎట్లా తిన్నాడు ఇక్కడ పుస్తకం అది అక్కడ ఉన్న పుస్తకాలు అవి పోయి తినండి ప్రయత్నించండి నేను అనేది ఏంటంటే ఎవరు చెప్పలేదు కాబట్టి నాకు తెలియదు ఎవరు చెప్పలేరు కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి నాకెందుకో చెప్పాలనే వచ్చిందంటే అది ప్రభు కలిగింది నాకు అదొక ఆశ వచ్చింది ప్రొఫెషనల్ ఉన్నది కదా మళ్ళీ అది నోటికి తీపి కడుపుకి చేదు అంటే ఈ లోకానికి చెప్పాలంటే కష్టం ఇది చేదు ఈ వాక్యాలు బహు కష్టం భరించలేరు మనుషులు ఎందుకంటే నువ్వు చేయలేకపోతున్నావు ఇంతకాలం చూడండి ప్రకృతి సహజంగా ఉన్నంత కాలము ఈ లోకం శరీరం దీన్ని పోషించుకోవడం వల్ల దీన్ని కోరికలు తీర్చుకోవడం వల్ల ఇది శరీరానుసారంగానే ఉంటుంది అందుకే నేను ఒకసారి మీకు ఎంతమంది జ్ఞాపకం ఒకరోజు వాక్యం మన తండ్రి గురించి నేను వాక్యం చెప్పిన ఈ ఆయన అదృష్ట దేవుడు కదా ఆయన అదృశ్య దేవుడు ఆయన అదృశ్య దేవుడిని స్వరూపమే వేసుకురావు అయితే మళ్ళీ ఆయన ఎందుకు అదృశ్యంగా ఉన్నాడు మొదటి నుంచి ఉన్నాడు అంటే కాదు ఆయన కనిపించిందా లేదా ఈ లోకంలోకి వచ్చి పాత నిబంధన కాలంలో వచ్చిందా లేదా తండ్రి ఎవరి దగ్గర వచ్చిండే మోస దగ్గరకు వచ్చిందా లేదా మోస దగ్గరకు దాని తర్వాత అపరాణ దగ్గరకు వచ్చిండు భక్తులకు చాలా మందికి కనిపించండి కదా మిల్కీస్ ఏదో కంటే యేసు ప్రభు స్వరూపం యేసు ప్రభు పాత నిబంధన కాలంలో కనిపించండి అబ్రామ్ కానీ దానికి ముందు దాని తర్వాత అబ్రామ్ నుంచి ఆ సుధమ గమరానికి పోక ముందు వచ్చిండి ఆయన ఎందుకంటే ఆ కాలంలో తీర్పు తీర్చడం కాదు తండ్రి శాశ్వతమైన తీర్పుని కానీ ఏసుప్రభు ఆయన మరణించినాక తిరిగి లేచినాక రెండోసారి వస్తాడు అప్పుడు ఆయన ఆ రోల్ తీసుకుంటాడు తండ్రి రోల్ అంతే ఈశ్వరవే తండ్రి అని మనకు తెలుసు ఆయన తీర్పు తీరుస్తాడు ఈ లోకానికి తర్వాత ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయనతో పాటు సేవ చేసిన వాళ్లే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన చెప్పిన వాక్యం సేవ చేసిన వాళ్లే ఈ లోకస్తులకి తీర్పు తీరుస్తారంట తర్వాత దేవదూతలకి తీర్పు తీరుస్తారంట ఏ దేవదూతలకు చెప్పండి పడిపోయిన దేవదూతలు ఈ లోకాన్ని తారుమారు చేసిన దేవదూతలు ఈ లోకాని అపవిత్రపరిచిన దేవదూత్తలు మనుషులని చిత్రవద చేసిన దేవదొత్తలు ఒక స్థలం ఉంటది ఫస్ట్ టూ త్రీ లేయర్స్ చెప్పిన కదా ఎన్నిసార్లు ఆకాశంలు మహాకాశంలు దాని దున్న ఆకాశంలు అని పాట కూడా పాడతారు మీరు ఆ మూడవ ఆకాశం వరకు విరాత్మల ప్రపంచాలు ఉంటాయన్న దయాల ప్రపంచం ఒక స్థలంలో ఆ వాళ్ళకి ఎట్లుంటాయంటే హెరార్కి ఈ హెఫెస్ రాష్ట్రపతిలో కొన్ని సంవత్సరం క్రితం ఆరవ అధ్యాయంలో వాళ్ళకి ఎట్లుంటారు అంటే వాడి మీద ఒక రాజు ఉంటాడు వాని కింద ఇంతమంది సైనికులు వాని కింద ఇంతమంది సైనికులు దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే హైరార్కి అంటారు హైరార్కీ అంటారు తెలుగులు ఏమంటారు తెలుగులు చెప్పాలి హైరార్కి అని తెలుసు హైరార్కే అంటే లెవెల్స్ అన్నట్టు ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ వాళ్ళందరికి ఒక అధిపతి ఉంటాడు ప్రధాని వాని కింద ఇన్ని దయ్యాలు ఉంటాయి అయితే ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొక్క గుంపులు ఉంటాయి అన్నట్టు చిన్న చిన్న సోఫాన సోఫాన క్రమం అంటే కష్టంగా అర్థం చేసుకోవడం క్రమము అంటే ఒక ఆర్డర్ క్రమం అంటే ఆర్డర్ ఒక ఒక నియమం అన్నట్టు ఒక లెవెల్ ఒక నియమం అన్నట్టు అయితే వాటికి ఒక పనులో పగిస్తాను నువ్వు ఈ లోకంలోకి పో నువ్వేం చేస్తావు మనుషులకి ఇట్లాంటి రోగాలు పెట్టు అని ఒక ఒక ప్రధాని చెప్తాడు వాటికి కింద వాళ్ళు అందరు పోయి ఆ పని చేస్తారు ఇంకొక వాడు వస్తాడు ప్రధాని వాడు చెప్తాడు మీరు ఇట్లా బోండి ఈ దేశంలోకి పోయి ఆ రోగం తీసుకుంటారు బయటికి ఆ దేశం పోయి ఈ రోగం తీసుకున్న అట్లా వాళ్ళు పంపిస్తారు నుంచి ఆ దయ్యాలు అయితే పాపం వీళ్ళకేమో తెలుసు ప్రతి ఆత్మకి సృష్టిలో ఉన్న ప్రతి ఆత్మకి మనుషుల దూరాలనే కోరికాదు ప్రతి ఆత్మకి ఆశ్చర్యం అది ఎందుకంటే దేవుడు కూడా మనిషి హృదయంలో నివసించాలని ఆశపడాడు మొదటి నుంచి వాటికి కూడా మనుషులనే దురణ ఆశ అందుకని మనం వాళ్ళకి అవకాశం ఇవ్వద్దాం మనం ఇవ్వం ఎట్లా అవకాశము ఇక్కడ ఎన్నట్లు ఉంటాయి కొన్ని వేలు ఉంటాయి ఎన్ని దయ్యాలు ఉంటాయి తెలుసా వేల దయ్యాలు కూర్చుంటాయి అంత పెద్ద స్థలం ఇది ఇదొక ఒక ప్రపంచం నేను చెప్పేది ఏంటంటే ఆత్మీయ ప్రపంచాలలో ఇదొక ప్రపంచం నీ బ్లడ్ సెల్ ఎప్పుడన్నా చూసిండ్రా మైక్రోస్కోప్ కింద రక్త కణాన్ని చూసిండ్ర మీరు ఎప్పుడన్నా నేను చెప్తున్నా అదొక పెద్ద ప్రపంచం దానికి మైక్రోస్కోప్ మీద చూస్తే దాని లోపల ఎన్నో దేశాల కనిపిస్తాయి ఎనీ జీవకన్నా మీరు తీసుకోండి కోవిడ్ నైన్టీన్ మీరు జీవన చూశారు కదా బొమ్మలు చూపిస్తా ఉంటారు కోవిడ్ నైన్టీన్ దాన్ని చూస్తే ఎట్లా ఉంటుంది వింతగా ఉంటుంది కదా దాన్ని దానికన్ని కిరీటాల్లో గుండ్డి చుట్టూ ఆ కిరీటాల్లో కొనాలు ఉంటే చూసినారా అవే డేంజర్ అంటారు దానికి కిరీటం కొనాలే డేంజర్ హెచ్ఐవి వైరస్ ఎప్పుడైనా చూసి ఏం చూస్తారు మీరు మొబైల్ ఫోన్స్లలో ఉంటాయి అక్కడ బొమ్మలు చూడండి ఒకసారి హెచ్ఐవి వైరస్ ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎంత అందంగా ఉంటుంది అది కానీ అది బాడీలకు వస్తే ధ్వంసం చేస్తుంది కదా శబీక అట్లుంటాయి అంటే నేను చెప్తున్నా అవి అవన్నీ ఒక ప్రపంచం ఆత్మీయ ప్రపంచం నువ్వు ఎప్పుడైతే ఆ ప్రపంచాలకు పోతావో అప్పుడే నువ్వు గ్రహించగలవు ఇట్లా ఉంటుంది ఆ ప్రపంచం ఈ సృష్టి ఇట్లా నువ్వు అనుకుంటున్నా కేవలం భూమి అనుకుంటున్నావు అదే కాదు అక్కడ ఎన్నెన్నో దురాత్మలు ఉంటాయి ఆకాశ సమూహాలు అనేవి రాష్టపతి పౌలు జ్ఞాపం చేస్తాడు అక్కడ అన్ని రకరకాల ప్రపంచాలుంటాయి రకరకాల దయ్యాలుంటాయి రకరకాల భాషలుంటాయి దయ్యాలు భాషలో మాట్లాడితే నువ్వు గ్రహించగలవా నీకు భాషల ఉన్నా భాషల వరం నీకున్నా దయ్యం భాషల్లో మాట్లాడుతుంటే గ్రహించగలవా చెప్పండి గ్రహించాలా అదే కదా నీ సేవ అందుకే నువ్వు నెక్స్ట్ లెవెల్ పోవాలి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సెవెల్ ఏమవుతు అంటే దయాల భాషలో మాట్లాడతాయి పోమ్మంటే అది భాషలో మాట్లాడుతుంటది నీకు అర్థం అది ఏమో చెప్తుంది నేను పోను అని భాషలో చెప్తుంది నేను ఇక్కడ నుంచి చాలా కాలం నుంచి ఎందుకు పోవాలి నేను మాకు ఇక్కడ మంచిగా ఉంది అని అది భాషలో చెప్తుంది నీకు అది అర్థం కాదు నువ్వు చెప్తూ నువ్వు దాంతో నువ్వు కూడా అదే భాషలో మాట్లాడగలవా నీ భాషలో వరకు ఉంది కదా ఎందుకు మాట్లాడు మాట్లాడాలా ఆటోమేటిక్గా నీ భాష కూడా వాని భాషలాగా మారిపోతుంది ఆ దయ్యాల మాటల భాషలాగా నీ భాష మారిపోతుంది అప్పుడు అది వింటది అన్నట్టు అవి వీడు ఆత్మలో నాకంటే పవర్ఫుల్ ఫెలో వెళ్ళిపో అది వెలిసిపోవాల్సిందే కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ వరాలు దేవుడు ఎందుకు ఇచ్చిండు అపోసారం లాంటిది కొరంద చూపిస్తున్నాను ఎందుకంటే నీకు వరం లేకపోతే నువ్వు పరిచర్గా చెయ్యలేవు పాయింట్ నెంబర్ వన్ అంటే యుద్ధం చెయ్యలేవు మనుషులు బంధకళాలు ఉన్నారు ఈ లోకంలో వాడికి ఆ బంధకాలను తెంచాలంటే నీకు ఈ వరం ఉండాలా ఈ వరాలు ఉండాలి ప్రపంచంలో అనేక ఒక రకరకాల బంధకాలలు ఉన్నారు అవి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి దిగొచ్చి మనుషులన్నీ బంధించి పెట్టినాయి అందుకే అవి అంటే ఒక వెయ్యి సంవత్సరాలు మీ కుటుంబాలు వెయ్యి సంవత్సరాల మీ తాతలు మీ ముత్తాతలు ముత్తాతలు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ దేవతకి సమర్పించేసారు వారి తరాలని వారి ఇంటి పేరుని ముఖ్యంగా ఆ ఇంటి పేరులో పుట్టిన వాళ్ళందరూ దాని బానిసలే అన్నట్టు దాని దాని కింద బాధితులే అన్నట్టు దాని బాధితులే మరి రక్షణ పొందినాక నువ్వు దాని నుంచి నీకు ఎవ్వరు చెప్పలేదు ఆ వాక్యం ఏ ఫాస్టర్ చెప్పలేడు కదా అది మీ ముత్తాతలు రక్తము చిందించి నాతో ఒడంబడిక పడినరు వాళ్ళు చేసుకున్నారు నాతోని మా మా తరతరాన్ని మా తరతరాలని నువ్వే కాపాడు తల్లి అని దానికి ప్రార్థన చేసారు దానికి రక్తం పోస్రు రక్తం పశువులంగా కోసిరు వాళ్ళ చేతులు కోసుకున్నారు రక్తం దానికి అంటిచ్చారు అది నిబంధన రక్తంతో నిబంధన ఎప్పుడని ఆత్మీయ స్థితిలో అందుకే మన ప్రభువు తన రక్తాన్ని చెందించి నిబంధన క్రొత్త నిబంధన మనకి ఇచ్చాడు కాబట్టి అందుకు మనం ఆయన పిల్లలం కానీ ఆ రక్తం ఉంది కదా ఇంకా దాన్ని ఎప్పుడు కొట్టేసుకోవాలా నీ ప్రయత్నం చేసుకోకపోతే పోదదు వాడు ఏం చేస్తున్నాడు ఆ ఆ పూర్వీకుల నుంచి ఉన్న అది నీ రక్తంలోనే ఉంటుంది ఆ డిఎన్ఏలో డిఎన్ఏ లెవెల్ పోయి సెటిల్ అయిపోయింది దాని వాగ్దానం దాన్ని నువ్వు బయటికి తీసుకొని రావాలంటే నువ్వు అక్కడ పోయి కొట్లాడాలా దాంతో అవి అక్కడ ఉంటాయి మీ పితరులు మీ పూర్వీకులు వరింపరికి చేసుకున్న దురాత్మ అక్కడ పోయి ఉంది అది నువ్వు దాంతో పోయి కొట్లాడి క్యాన్సల్ చేసుకొని రావాలగ్రిమెంట్ నువ్వు తప్ప ఎవరు చేయలేడు మీ తాతలు బ్రతకలేదు వాడు తీసుకుని వాపస్ తీసుకోవాలంటే మీ తాతలు లేరు మన దాని నుంచి మిడుదల పొందాలంటే నువ్వు ఒకటివే చేసుకోవాలా ఉండి ప్రార్థనలో పోయి భాషల వరంతో పోయి కొట్లాడాలా నువ్వు చూస్తావు దాని దాన్ని కొట్లాడతా కూడా నాకు అనుభవం కష్టం చాలా కానీ నువ్వు కొట్లాడతావు ఎందుకంటే నీకు అభిషేకం ఇస్తున్నాడు దేవుడు నువ్వు దాన్ని దాన్ని ఓడగొట్టకపోతే మటుకు నువ్వు ఎంతగా శ్రమ పడినా అది గాలికి ప్రయాసపడినట్లే ఉంటుంది మా అండదు కాబట్టి చూడండి ఇక్కడ అనేకమైన స్వసత వరములు దేవుడు వారికి ఒక్కొక్కరికి ఇస్తుండడం చెప్తుంది కానీ రోమిళ రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మీకు చూపించాలి ఆశపడుతున్నా తర్వాత ఇంకో పది నిమిషాల క్లోజ్ చేస్తాను వాక్యం రోమిళ రాసిన పత్రిక మొదటి అధ్యాయం రోమిళ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనం బాగా వినండి ఇప్పుడు ఇక్కడ నుంచి మీ సేవ డిఫరెంట్ అయిపోతుంది ఈ వాక్యాన్ని పాటిస్తే మీరేం కావాలా మీరు స్థిరపడాలంటే అంటే స్థిరపడా చెప్పండి ఎవరు చెప్తారు స్టేబుల్గా ఉండాలా సెటిల్ కావాలా ఎక్కడ ఈ లోకంలో ప్రభుల్లో మీ విశ్వాసంలో మీరు స్థిరపడాలా సెటిల్ కావాలా స్టేబుల్గా ఉండాలా షేక్ కావద్దు ఎటువంటి తుఫాను వచ్చినా షేక్ కావద్దు డిస్టర్బ్ కావద్దు మీరు ఎట్లా సెటిల్ కావాలా ఇప్పుడు చదవండి మీరు స్థిరపడవాలని మీరు స్థిరపడవాలని అనగా అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత ఇప్పుడు వినండి మీకును నాకును కలిగిన విశ్వాసం ఎట్లుండాలా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత అనగా అనగా మనము మనము ఒకరి విశ్వాసము చేత ఒకరి విశ్వాసం చేత ఒకరము ఒకరము ఆదరణ పొందవలనని ఆదరణ పొందవాలని ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా కృప కృపావరము ఏదనను మీకు ఇచ్చేటకు మిమ్మల్ని మిమ్మల్ని చూడవాలని అంటే నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటున్నాడు పౌల్ అన్నాడు లేదా ఇప్పుడు మళ్ళా సార్ చదువు ఇప్పుడేమో ఇంతకు ముందేమో దేవుడు తన ఆత్మ ద్వారా పంచి పెడుతున్నాడు ఇప్పుడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడు నేను మీకు ఇస్తాడు మళ్ళా చదువు స్థిరపడవల మీరు స్థిరపడవాలా ఫస్ట్ పాయింట్ మీరు స్థిరపడాల డౌట్ పడద్దు మీరు స్థిరపడవాలని అనగా మీకును నాకును విశ్వాసము చేత కలిగిన విశ్వాసం ఆల్రెడీ మనకి విశ్వాసం ఉంది తర్వాత మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవాలని ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధం ఇందాక చూసినాం ఆ అది కొరందలు రాష్ట్రపతిలో ఆత్మ సంబంధమైన వరంలు ఎన్ని కృపరలు తొమ్మిది ప్లస్ వన్ పది ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనా అంటే నాకు గుడి తెలియదు నేను ఏమి అవుతున్నాను పావులు అంటున్నాడు నాకు కూడా నేను మీకు ఏమిస్తాను నేను మీ తల మీద చేపెట్టే ప్రయత్నం చేస్తే ఏమిస్తాను నాకు నాకు ఒకటి గమనించి నేను ఇందాక సిస్టర్ వాక్యం చెప్తుంటే జక్ర ధ్యానించి నేను అనుకుంట నేను అనుకుంటా మోర్ దెన్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయిపోయి జక్ర ధ్యానించి ఆ కొరకు ప్రయసపడి ప్రయసపడి ప్రయసపడి ఆ ఒకసారి చెప్పినా నేను ఈ గుర్రాలన్నీ దేశమంతటా పరిగెత్తున్నాయి చివరికి ఆ అధ్యాయం ముగింపు దశకొచ్చేటప్పటికి ఈ గుర్రాలన్నీ ఎక్కడున్నాయంటే రథంలో రథంలో బంధించుకొని తీసుకోబోతున్న వాటి జగర గురించి మనం ధ్యానిస్తున్నాం ఆ గుర్రాలు అన్నింటి రథాలలో వేసుకోపోతున్నాయి రథాలు లాక్క గుర్రాలు అని ఫస్ట్ టైం అవి పరిగెత్తున్నాయి రోడ్డు మీద చివరికి వచ్చినప్పటికీ రథాలలోనే అవి వాటికి సంబంధించినవి అన్ని ఎన్నిగా ప్రయాసపడి ప్రార్థనలు కూర్చుంటాయి కానీ అవి నాకు బయలుపరచలేదు దేవుడు ఆ ఆ వరము ఎందుకంటే నాకొకటి అర్థం ఏంటి ఏంటంటే నీకు ఆ ప్రవచన వరాల అర్థమైతే నువ్వు మంచి ఆ భాగ్యం ఏం చెప్తుందంటే సంఘ క్షేమం కొరకు ప్రవచిస్తాడు మన సేవ అది గొప్ప జన సమూహానికి క్షేమము కొరకు మనల్ని పెట్టింది దేవుడు అందుకు నీకు ఆ వరం ఇచ్చాడు వేరే చెప్పలేరు ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పే వాక్యాలను నీకు ఆదరణగా అనిపించింది చాలా మంది చెప్పారు నాకు బ్రదర్ ఒక్కసారి ఈ వాక్యాలు విన్నాక వేరే వాక్యాలు వినబోతే కాదు బ్రదర్ మనది ఏమైనా స్పెషల్ అనుకుంటున్నాడు మన బిర్యానీ ఇది పచ్చడి దంచి దంచి నూరిన పచ్చడి కారం కారం ఉంటుంది నాకు ఎక్కిపోయి తగిలితే ఎంత అని అది పోదు కారం అంత భయంకరంగా ఉంటుంది తట్టుకోవాలి మళ్ళీ తట్టుకోవడం తట్టుకున్న వాడబట్టు ఎట్లనే సేవపోతాడు ఎట్లనే సేవకపోతాడు నేను అనేది ఏంటంటే ఎట్లా సైతాన్ని ఓడిపోయిండు వాడికి శక్తి లేదని నేను చూపించిన వాక్యం వాడు నిన్ను ఏమి చేయలేడు అని కూడా చూపించిన నేను వాక్యం మళ్ళీ నువ్వు దేనికి భయపడుతున్నావు నేను అబద్ధం నేను మోసకొచ్చిండీ కూడా నువ్వు భయపడుతున్నావు నీకు ఇప్పుడు సత్యం అయినాక నువ్వు ఎందుకు భయపడతావు ఇప్పుడు నువ్వు ఏం చేయాలా ఇప్పుడు పౌలు ఎముతున్నాడు ఇక్కడ నేను ఏదైనా ఒక వరాన్ని నేను మీకు ఇచ్చిపోవాలని ఆశపడుతున్నా అంటున్నాడు అర్థమవుతుంది నేను మీకు ఏదైనా ఒక వరం ఇచ్చిపోతాను అనుకుంటున్నాడు ఒక సేవకుడు మాట్లాడుతుండే ఇక్కడ ఇప్పుడు చూడండి తిమోతి రాసిన పత్రిక తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎంత కరెక్ట్ బ్రదర్ ఒకప్పుడేమో పరిశుధాత్ముడు వస్తేనే మీకు వస్తాయి వరాలు ఇప్పుడు సేవకుడు ప్రార్థన చేస్తే నీకు వరం వస్తుందంట అంటే ఆయన దగ్గర ఉన్న వరం నీకు ఇచ్చిపోతాడు అది విధానం అని చెప్తుండే ఇక్కడ పద్నాలుగవ వసరం చదివారు పెద్దలు హస్త నిక్షేపములు చేయగా పెద్దలు హస్త పెద్దలు అంటే సేవకులు పెద్దలు హస్త నిక్షేపణ అంటే తల మీద చెబిటి ప్రారంభ చేసినప్పుడు అనగా హస్తే చూడండి ఏమైనా ఏరు మూలంగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహం నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరము నీలో ఉన్న వరమును అలక్ష్యం చెయ్యద్దు ఇప్పుడు నీకు ఎవరి వచ్చిందట వరము పెద్దలు తల మీద చేపెట్టి ప్రార్థన చేసి ప్రవచన పరంగా ప్రవచిస్తూ నీకు ఇచ్చినట్ట వరం కదా అంటే రెండోసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ పౌలు రోమిన్ రాష్ట్ర పత్రికలు ఏమంటున్నాడు ఏదైనా నీకు ఇచ్చిపోవాలని ఆశపడుతున్నా అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుని సేవకులు ఆ తల మీద చేపెట్టి ప్రవచనం మూలంగా అంటే వాళ్ళకు కూడా తెలియదు నీకు ఏ వరం ఇస్తుండ్రో వాళ్ళకు కూడా తెలియదు అన్న ఎలిషా అడుగుతాడు ఎలి అంటాడు నా వల్ల కాదంటాడు కదా నేను ఎట్లివ్వగలను అట్టాడు ఇది ఇది నాకు అసాధ్యం అట్టాడు నేను ఎట్లు ఇవ్వగలను నీకు ఎట్ల కాబట్టి ఒకవేళ అయితే అది ఒకవేళ ఈ సూచన అయితే నీకు వచ్చినట్లు అని చెప్పేసి ఎలిపిటేట్ దుప్పటి గురించి కదా ఇంగ్లీష్ లో మేంటల్ అంటాను దుప్పటి అనేది ఇంపార్టెంట్ ఈ జీవితంలో ఏ ఎవరో ఒకరి నీకు ఒక దుప్పటేసుకోవాలి ఈ లోకంలో అంటే ఇంగ్లీష్ లో ఎవరో ఒకరు ప్రవచన పరంగా నీకు అది ఇచ్చిపోవాలా కాబట్టి నెక్స్ట్ టైం మీరు ప్రార్థన చేసినప్పుడు తనల మీద చేయబెట్టి ఎవరికైనా ఈ విషయం బాగా జాగ్రత్తగా ఆలోచించండి మీరు ప్రవ అంటే మనకు తెలుసు దేవుడు ఆత్మ కనుక ఆయన వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనే ఆదరించాల చాలా మంది సత్యం గ్రహించారు కాబట్టి ఆరాధిస్తారు కానీ ఆత్మలో చేయరు అక్కడే ప్రాబ్లం వచ్చింది ఆత్మలో చేయరు ప్రార్థన కూడా చేయరు ఆత్మలో ఆత్మలో ఆరాధించరు ఆత్మలో ప్రార్థన కూడా చేయరు ఉదాహరణకి పాటలు దేవుని పాటలు పాడుతుంటే కళ్ళు మూసుకొని చప్పండి ఎంతమంది కళ్ళు తీసి కొడుతుంటారు అందుకు మనం చెప్తున్నామా మనం మనకి ఇప్పుడు అర్థమైంది కదా ప్రవచనం మన పరిచర్యలో ఎవరు కళ్ళు జరగదు ఆరాధనలో స్ట్రిక్ట్ గా గొంతు విప్పి పెద్ద శబ్దాలతోని వర్షిప్ చేపియాల మన దేవుని అట్లా వర్షిప్ చేపిస్తే మన పరిచర్య ఎట్లాంటిది నేను మీ గురించి చెప్తున్నా వాళ్ళ గురించి కాదు మీ సేవ గురించి చెప్తున్నా మీరు అట్ల పరిచర్య చేస్తే అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళందరితో గొంతు విప్పి కండ్లు మూసుకొని గట్టిగా కడుపులో నుంచి రావాల పాట దేవుణ్ణి స్థుతించడం అటువంటి స్థుతికి తబిబై ఆయన కిందికి దిగి వస్తాడు అప్పుడు మీ సేవ సునాయసం అయిపోతుంది లేకుంటే మీరు పోసుకుంటారు మీ భారం కష్టంగా ఉంటుంది ఇది నా బారం అంటాడు అది తేలికైంది అది సులువైంది కాబట్టి ఆయన వర్షపు చేపించినప్పుడు ఆ మనుషులతో వర్షం చేయించినప్పుడు వాళ్ళు కళ్ళు తెరవద్దు తెరిస్తే వేస్ట్ అయిపోతుంది అది ఆత్మలో ఆరాధన కాదు అర్థమికంగా తర్వాత భాషలలో ఆరాధించడం నేర్చుకోవాలి భాషలలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలా అడగాల ప్రభు నాకు ఈ ఎందుకంటే నువ్వు ఆత్మలో ప్రార్థన చేయలేవు లేకపోన రాష్ట్ర పత్రిక నేను ఎన్ని సరీపించిన బదిలీ పత్రిక పద్నాలుగు అధ్యాయంలో భాషలలో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు అంటే భాషల వరం లేకపోతే నీకు ప్రార్థన ఏమైన ఇట్లా రాండి ఉల్టా భాషలలో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు భాషలతో మాట్లాడేవాడు ఎవరితోనే మాట్లాడుతుండీ అక్కడ మీతోనే మాట్లాడుకుంటున్నారన్నాడు అరుంది వాక్యం ఇది ప్రవచన వరం అంటే అర్థమవుతుందా వాక్యంలో రహస్యాన్ని లాక్కోవడం ప్రవచనం అది నీ ప్రాధాన్యత నువ్వు నీ ప్రయత్నం అది యశ్వంత్ బ్రదర్ అన్నాడు సంపత్ బ్రదర్తో ఈ అన్న ఏదో చెప్తున్నాడు ఏది కళ్ళమేంది ఈ మటపు ఏంది ఏం అర్థం కావట్లేదు పై అనలేదా వయంసే మళ్ళా ఆయన పెద్ద చదువు చదువుకున్నాడు మన దగ్గర చదువు చదువుకొని వాళ్ళకి అన్ని అర్థమైపోయాయి ఆయన ఎందుకు అర్థం కాలేదు ఆ ప్రశ్న తర్వాత రావడం మానేసి ఆయన మన దగ్గర దాని తర్వాత ఇది ఎందుకు ఉంది అర్థం కావట్లేదు అనేసి వద్సింది అయిపోయింది ఫినిష్ ఆయన ఆచారబద్ధమైన ఆరాధనకి వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి ఆయనకి పరశుదాత్మ అభిషేకం ఉండే గిఫ్ట్స్ అంక రాలే నేను చూడలేదు అంక్స్ రాలేదు అభిషేకం ఉండే మీద నీ మీద ఉన్న అభిషేకము ఎందుకు వేస్ట్ అయిపోతుంది నేను ఒక్కనొక దశలో నీకు అనుగ్రహించబడ్డ వాక్యాన్ని స్వీకరించకపోతే అక్కడికి ఎండ్ అయిపోతుంది ఓ విధేయత అంటే అదే కదా విధేయత అంటే ఏంటి దేవుడు ఎట్లా వచ్చి డైరెక్ట్ మాట్లాడతారు అని ఆయన ఎవరో ద్వారా మాట్లాడుతుంటారు అందుకే చాలా జాగ్రత్తగా వింటాడు ఎవరు వాక్యాలు చెప్తున్నా కానీ కళ్ళు చూసుకొని జాగ్రత్తగా వింటాడు ఏంది ఇది ఎక్కడ ఎట్లా నేను ఎట్లా నేను అర్థం తీసుకోవాలి అది నాకు హృదయలో దాసుకుంటాను నేను సెటిల్ అయిపోతుంది అంతే ఒకసారి సెటిల్ అయిపోయిందంటే ఇక ఆయనలో వెళ్ళిపోతానంటాను నేను ఏదో ఒక ఆత్మీయ ప్రపంచంలోకి అక్కడ ఎవరున్నారు ద్వారపాలకుడు కస్టోడియన్ ఆయన చెప్తా నేను లోపల పోయి కొన్ని పుస్తకాలు చదవాలంటే ఓకే పో అంటాడు నువ్వు ఎవరు అంటే నేను చెప్తా వాళ్ళు మనుషులు కాదు కదా వాళ్ళు దేవు దేవతలు కదా రకరకాల దేవతలు వాళ్ళంటే నువ్వెవరు ఎందుకు ఎట్లా వచ్చినావు ఇక్కడికి అంటే నేను యశుప్రభు బిడని అంటే ఓ నువ్వు మనిషి అంటే ఆయన స్వరూపంలో సృజించబడ్డ వాడను అంటే ఓకే తెరిచిన పో అంటాడు పోయి చూసుకోవాలి నీకు ఏ పుస్తకం కావాలన్నా చదువుకుంటారు రా నువ్వు తినేసి వచ్చేయాలి అంతే లేకపోతే మటు మీ సేవ ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంటుంది అది కొంచెం కష్టం అంటే చెప్పడం అందుకే ఇది చేదు ఇది చేదు కారం ఎక్కడ వేసిన గొంగల్ అక్కడే ఉండిపోతుంది నేననేది ఏంటంటే మీరు చావరు అనే నిమిషాలు నేను చెప్తాను ఎందుకు ఎందుకంటే ఆయన అమరుడు మనం కూడా అమరులం అంతే ఆయన ఇమ్మార్టల్ గాడు మనం కూడా ఇమ్మార్టల్ డెత్ డిఫీటెడ్ అని కొరిత రాష్ట్ర పద్ధతి చూపిస్తుంది దానికి లేదు పోయింది పోయింది విజయం పోయింది అది ఓడిపోయింది మరణము ఓడిపోయింది అని మరణము ఓడిపోయింది అది చచ్చిపోయింది మరణం చచ్చిపోయింది అంటే ఎట్లుంటది డెత్ డైడ్ అంటే ఎట్లుంటది మరణము చచ్చిపోయింది ఎక్కడ ఏస్రో చేసిన పనికి అంత పవర్ఫుల్ అయినా శిలో మరణం అంటే ఏదో చెప్తా ఉంటారు చాలా మందికి పాపం నుంచి విడదల కల్పించడానికి ఎర్రోగాలని చెప్తుంటారు కానీ అసలైంది మరణాన్ని డెస్ట్రాయ్ చేసేట మీరు అమాంతంగా ఎందుకు వస్తారు నాకు చెప్పండి అర్థం కాదు ఆ కాలంలో ఎందుకు సావాలా మీరు సావారు ఈ వాక్యాన్ని మీరు స్వీకరిస్తే నేను చెప్తున్నాను ఎట్టి పోస్తే సావారు కడుపు మీరు నాకు ఏమైపోతుంది అనుకోవద్దు మీరు హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే ఏమనుకో తలలో ఏమైతుంది బ్రదర్ తిమ్మిర్లు వస్తున్నాయి బ్రదర్ ఏమి సావారు మీరు నేను చెప్తున్నాను మీరు స్వీకరిస్తేనే ఎందుకంటే నేను నిక్షేపణ చేసిపోతున్నాను మీరు పెట్టుకోలేదాన్ని అంతేనే మీకు నిక్షేపణ చేసినాక ఇంపార్టెంట్ చేసినాక మీరేం చేయాలా ఒకసారి రండి నేను క్లోజ్ చేస్తున్నా వాక్యం చెప్పొద్దనుకున్న గానీ ఇప్పుడు చెప్పేస్తున్నా తిరుమతి రాసా రెండో పత్రికల్లో చెప్తాడు ఏం చేయాలి ఇప్పుడు మీరు నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను మీకు ఏదైనా ఒక వరమ వల్ల నాశపడుతున్నా ప్రవచనాత్మకంగా మీకు ఏదో ఇచ్చిపోతున్నా ఇప్పుడు మీరు ఏం చేయాలా రెండో తిమ్మిది రాసిన పత్రిక మీ తర్వాత ఇటు అన్నిటిని ధ్యానించండి మళ్ళీ రిపీటెడ్గా ధ్యానించండి నేను చెప్పిన ఈ వాక్యాలనేటివి నేను అట్లనే ప్రాక్టీస్ చేస్తాను ఇంటికి పోయి నాకు బయలుపరచుకోవాలి మళ్ళీ రిపీట్ చేస్తాను మళ్ళీ రిపీట్ చేస్తే అందులో నుంచి ఆ యొక్క ఎస్సెన్స్ పోయి నా హృదయంలో నాటుకుంటుంది ఇంకా పోదు అని అట్ నాకు చదువు అనవసరం లేదు నాకు ఇంటెలిజెంట్ థియాలజీ కోర్సుని దీని అవసరం లేదు పిహెచ్డీంది లేదు అది జీవము ఈ వాక్యం జీవం అది పౌలకి అక్కడ తెచ్చుకున్న నేను ఆయన చెప్తారు కూడా మూడవ ఆకాశానికి పోయినాడు డైరెక్ట్ గా చెప్పాడు కానీ డైరెక్ట్ చెప్తాడు నాకు తెలిసి ఒక వ్యక్తి గురించి అంటాడు పోయి తెచ్చుకున్నా అంటాడు తెచ్చుకున్నాను కాబట్టి నేను మీకు ఇచ్చింది అంటాడు ఆయనకి ఏం దొరికింది అదే తెచ్చిచ్చిండు నా తెలుసా కాడికి అర్థం చేసుకుంటాను ఆయన ఏ పుస్తకం తెచ్చుకున్నాడో ఆ పుస్తకమే ఇక్కడ ఇప్పిండు పరలోకంలో ఏం విప్పితే ఇక్కడ విప్ప పడతారు చెప్పలేరు ఎవ్వరికల్ కాలేదు ఎందుకంటే హేతురు తెచ్చుకోలేదు ఉన్నాయి మళ్ళీ సచీనం లేపలేదా మళ్ళీ అనేక వరాలు ఉన్నాయి బట్ ఆయన దేవరిచొని తెచ్చుకోవాల్సినవి తెచ్చుకోలేదు అంతే తేడా నువ్వు అంతే నేనంతే నేనేం తెచ్చుకుంటున్నాను మీరేం తెచ్చుకుంటున్నారు అంతే మీరు ఈ లోకాతీతమైన పుస్తకాల మీద ఆధారపడితే ఈ లోకాతీతమైన దొరుకుతాయి ఆ లోకానికి సంబంధించిన సంపాదించుకుంటే అవే మీకు దొరుకుతాయి అవి మీరు వాడినప్పుడు దేవుడు అంటాడు ఎవడు ఇక్కడికి ఈ పర్వతం ఎక్కగలడు అనడం నా పరిశుత పర్వతం మీదికి ఎక్కదగినవాడు ఎవడు చెప్పండి ఎవరు ఎక్తారు చెప్పండి నువ్వు ఎక్తావా నువ్వెక్తవా కేవలం ఏస్రో ధరనే ఎక్కగలవు పాత నిబంధన లేదు పాత నిబంధన అవకాశం లేదు ఎవరు ఎక్కలేకపోయిన కేవలం ఒక ప్రవక్తనే చూడగలిగిండు అది ఒక్క భాగమే చూసి ఆయన హెచ్కే లు తండ్రి యొక్క సింహాసనం దగ్గర ఆ జీవులం చూసేడు ఆయన ఒక్కడే చూసిడు మళ్ళీ ఇంకొవ్వరు చూడలేదు మళ్ళీ యోహాన్ భక్తుడు చూసాడు బాప్తి ప్రకటన గ్రంథం రాస్తారు పద్మాస దీపంలో పద్మాస దీపంలో కళ్ళే లేవే ఆయన కళ్ళు కూడా పెరికిరు కళ్ళు కూడా పెరికిరు మన ఎట్లా చూసిండే దర్శనం ప్రకటన గ్రంథం అంతా రాసిడు నీ కాలం ఇక్కడికి ముగించలే చాబాబు నువ్వు అన్నాడు నువ్వు చాబావు అన్నాడు లేదా వచ్చేంత వరకు ఈయన ఉంటే నీకేం నష్టం అన్నాడు లేదా పేరు నువ్వు చావబాబు ఎందుకు నువ్వు ప్రకటన గ్రంథం రాయాలా యుగ సమాప్తి వరకు ఏం జరగబోతుందో అన్నీ నువ్వు చూడాలా చూసి రాయాలా మన నాకు కళ్ళు లేవు కదా ఎట్లా రాయాలా ఎట్లా చూడాలా కళ్ళు లేకపోతేనే కనిపిస్తుంది ఈ ప్రపంచం ఈ ప్రపంచం ఈ లోకంలో ఈ కళ్ళు కావాలా ఈ నల్ల గుడ్డు ఉండాలా నల్ల గుడ్డు ఉంటేనే కనిపిస్తుంది మీకు తెలుసా ఈ నల్లది ఉంటేనే కనిపిస్తుంది ఈ నల్లది ఎప్పుడు వచ్చింది అంటే ఆదా మామూలు పాపం చేసినాకొచ్చింది నల్లది అంతకుముందు నల్లది లేదు అంతకుముందు ఓన్లీ తెల్లదే మొత్తం తెల్లదే ఊహించుకోండి ఇప్పుడు మొత్తం ఇట్లా ఇట్లా చూసాను అనుకోండి తెల్లది ఎట్లుంటుంది మీ పరిస్థితి కానీ భయమవుతుంది కదా ఆత్మీయ ప్రపంచం దాంతోనే కనిపిస్తుంది నేను చెప్పాడు అది పాయింట్ మీ అర్థమవుతుందా అందుకే మనము ఆ ఆత్మలోకి వెళ్ళిపోయినప్పుడు కళ్ళు పైకి వెళ్ళిపోతాయి తెల్లగా అయిపోతాయి కళ్ళు అప్పుడు నీకు కనిపిస్తాయి ఆ దర్శనాలు ఈ నల్లగుడ్డుతో దర్శనాలు కనిపించవు మీకు చెప్పాడు అందుకే కళ్ళు మూసుకోమని మనం కళ్ళు మూసుకొని ప్రాపిస్తే మీరు వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిపోయి అవన్నీ చూడగలరున్నా ఆ అనుభవం పొందాలా మీరు లైఫ్ టైంలో అది నేను చెప్పాడు కాబట్టి ఇప్పుడు పౌలు ఏమంటుండంటే మొదటి అధ్యాయము రెండవ తిమ్మతి రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వర్షాలలో మీకు అనుగ్రహించబడ్డే చేత ఆ హేతు చేత హస్తే నా హస్త నిక్షేపణం వలన దేవుని కృప నీకు కలిగిన దేవుని కృప ఎవరి హస్త నిక్షేపం వలన అంటున్నాడు ఆయన నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప ప్రాజ్వలింప ప్రజ్వలింపజేయండి అంటే వెలిగించండి దాన్ని కదిలించండి ప్రజ్వలింపజేయండి దాన్ని ప్రాక్టీస్ చేయండి ఏ రోజు ఆపకండి మీకు ఇది ఏది బయలుపరచబడిందో దీన్ని కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయండి లేకపోతే ఆరిపోతుంది అది వెలుగు కదా ఆరిపోతుంది ప్రవచనం అనేది వెలుగు వాక్యం అనేది వెలుగు అది మీరు వాడుకోకపోతే ఆరిపోతుంది దాన్ని ఆనిపోకుండా మీరు ప్రత్యక్షణ ప్రార్థనలో ఉంటారు ధ్యానంలో ఉంటారు వర్షిప్ లో ఉంటారు పాటలు పాడుతారు దేవుని సిద్ధిస్తూ ఉంటారు ధ్యాన పంచుకుంటారు అనేక ప్రాంతంలో అనేక పరిచయాలు చేస్తూ అట్లా అది వెలుగుతూ ఉంటుంది మీరు ఫీల్డ్ పోతే ఇప్పుడు నీకు స్వస్థత ఇచ్చి నువ్వు హాస్పిటల్ పోకపోతే నీ పరిస్థితే వేస్ట్ కదా నీకు స్వస్థత వరం ఇచ్చి ఇంటి నీ పరిస్థితే వేస్ట్ కాబట్టి నేను మీకు మీకు హస్త ద్వారా ఏం చేసినా దేవుడిని పడవ మీకు ఎట్లా కలుగుతుంది అంట ఇప్పుడు హస్త నిక్షేపణ వలన కలుగుతుంది కాబట్టి నేను ఎక్కువ అందరికి మీరు ఎంతమంది గమనించండి నేను ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు కదా కొన్ని సంవత్సరాల మీరు ఎప్పుడైనా గమనించిన నేను ప్రార్థన చేసినప్పుడు ఈ బ్రదర్ కి పర్లోకపు జ్ఞానం అందు గురించి ప్రభు అని ప్రార్థిస్తాను అదే ముఖ్యం ఎందుకంటే మనం పర్లోక పర్లోకాసపడుతున్నాం పర్లోక రాజ్యం ఎట్లు తెలియజేసి మీకు తెలుసు బలవంతం చేతిలో పట్టబడింది వాళ్ళ చేత లాక్కొని రావాలి నువ్వు కూడా బలవంతంగా లాక్కొని రావాలి వైలెంట్ యూ టేట్ బై వైలెంట్ అని బై ఫోర్స్ అని ఇంగ్లీష్ లో వాక్యం మనం ఎట్లా లాక్కోవాలంటే గొప్ప జన సమూహాన్ని బలవంతంతో లాక్కొని రావాలనుంది అక్కడ వాక్యం ఎందుకంటే వాడు బలవంతంగా పట్టుకోపోయాడు కదా నువ్వు బలవంతంగా పట్టుకొని రావాలి అది ప్రవచనం రిలీజ్ అన్నట్టు దేవుడు వాడిని ఎట్లయితే ఓడగొట్టాడు వాడు అనుకుంటుండే నేను దేవుడి సంపిన అనుకుంటున్నాడు అసలు వాడి పిచ్చోడు కానీ వాడు తెలివేలేదు వాళ్ళు నిజంగా తెలివి ఉంటే సైతానికి తెలివి లేదు నిజంగా చెప్తున్నా వాడికి తెలివి ఉంటే చేయడు వాడు వాడిని పూ ఇక్తుంది అందుకు పోగొట్టుకున్నాడు నేను చంపి అనుకుంటున్నాడు సృష్టికర్తను చంపిన ఇప్పుడు నాకు ఇంకా ఏం డోకాలేదు అనుకున్నాడు వాడు పిచ్చోడు వాడు సృష్టికర్తను చంపగలడా అసలు వాళ్ళకి అది ఎట్లా చంపుతాడు సృష్టికర్త శరీరం తెలుసుకొచ్చాడు ఆయన ఆత్మ ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది ప్రాణాన్ని తీసుకుంటాక నాకు అధికారం ఉంది అన్నాడు కాబట్టి ఆయన సైతాను యొక్క నియమములని శాశ్వతంగా నాశనం చేసి వాణ్ణి వాణ్ణి నిరాధాయుడిగా చేసే ఉంది అంటే వాళ్ళ దగ్గరికి ఏం లేవు ఆయుధాలు ఏ ఆయుధం లేదు ఈ విషయం అర్థం చేసుకోండి మీరు సైతానికి పూజ చేస్తే వానికి ఆయుధం వస్తుంది సైతాన్ని పూజ చేస్తే వానికి ఆయుధం వస్తుంది తర్వాత ఒక సిస్టర్ కొన్ని సంవత్సరాల స్టోరీ ఎందుకంటే నాకు ఇప్పుడు జ్ఞాపకానికి వస్తుంది ఆమెని మోసుకొని వచ్చారు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ నేను చెప్తున్నా ఒక హామీని మోసుకొని వచ్చారు చేతులలో బాగా అయిపోయింది తీసుకొచ్చారు ఆ రోజు నేను బైబుల్ స్టడీ రన్ చేస్తున్నాను చర్చ్ లో ప్రేయర్ పర్ చర్చ్ లో సాయంత్రం అంతా అయిపోయింది తొమ్మిది అప్పుడు తీసుకొచ్చారు ఐమెల్ తీసుకొస్తే ఏంది కథ ఏంటంటే సిస్టర్ కి ప్రార్థన చేయండి అంటే నాకు అప్పటికే అర్థమైపోయింది హెచ్ఐబీ వైరస్ ఇన్ఫెక్టెడ్ తల మీచ్చేబెట్టి ప్రార్థన చేసిన చేసి కూర్చోండి తినండి మంచిగా ప్రభుని సిద్ధించండి ఘనపరచండి ఆయన పరిచయం చేయండి ఈ ప్రాబ్లం ఏంటంటే హెచ్ఐవి పేషెంట్స్ మంచిగా అయినాక ఏమని సాక్ష్యం చెప్తారు నాకు హెచ్ఐవి రోగం ఉందని చెప్తారా చెప్పలేరు అంత నచ్చిన ప్రాబ్లం అదే నేను చూసిన ఎంతో మంది బ్రదర్ అడిగిన బ్రదర్ నువ్వు మంచిగా అయిపోయినావు బ్రదర్ అసలు చావాల్సిన బ్రదర్ నువ్వు బ్రతికినావు ఇది ఖచ్చితంగా ప్రభు నియమం ప్రభు కార్యం ఇది నువ్వు సాక్ష్యం చెప్పచ్చు కదా నువ్వు పోయి వాటి ఏం నేను ఎట్లా చెప్పగలను ప్రజర్ నాకు ఏముంది ఎబిలిటీ నేను ఎట్లా చెప్పగల వైరస్ ఉందని నేను స్టేజ్ మీద ఎట్లా చెప్పగలను వాళ్ళతో ప్రాబ్లం అది ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పే అంత గొప్ప కార్యం జీవితంలో చేస్తే ఆఫ్టర్ ఆల్ ఆఫ్ ఆ అవమానాన్ని నువ్వు బయటకు చెప్పలేకపోతున్నావా నాకు అలాని రోగం ఉంది అనేసి నేను పబ్లిక్ ఎట్లా చెప్పాలా అని నువ్వు అవమానపడుతున్నావు కానీ నువ్వు ప్రభుని మహిమపరచలేకపోతున్నావు అది నువ్వు గ్రహిస్తలే ప్రవచనం అంటే అర్థమైందా నువ్వు పోయి లేచి పోయి అనేకులకు చెప్తే అప్పుడు ప్రభువు మహిమపరచబడతాడు వాళ్ళ నమ్మకమైన మంచి దసరా అంటాడు గురించి అయితే మంచిగా అయిపోయింది మూడు రోజులకి మంచి అయిపోయింది ఆయమైతే ఒక రెండు సంవత్సరాలకు మళ్ళా ఒక రోజుగా అనిపించింది మళ్ళా మోసుకొచ్చింది అంటే నీకు ఇచ్చిన స్వస్థతని నువ్వు కాపాడుకోలేకపోయినదే అని చెప్పలేం కదా మొహం మీద డైరెక్ట్ అంటే చెప్తావు దేవుడు నీకు ఇచ్చిన స్వస్థత సిస్టర్ మళ్ళీ ఎందుకు పోగొట్టుకున్నారు మీరు ఎన్నెన్నో ఏమంటాం వాటిని సొడ్డు కదా ఏమేమో చెప్తారు మనం అడుగుతే ఏమేమో చెప్తారు సౌలు చెప్పలేదా అమలేకుల గురించి వాళ్ళని ఎందుకు అగంగులు చంపద్దు ఆగకుని చంపకుండా వచ్చాడు మనం తీసుకొచ్చి మనతో కూర్చోబెట్టిండి టైంపాస్ చేస్తున్నాడు ఆ గొర్రెలను అన్నిటి వాటికి మంచి విత్తనం అది గొర్రెలు హైట్ గొర్రెలు ఇంత హైట్ గొర్రెలు మన ఏమో మన దేశం ఏమో చాలా బలిష్టమైన ఇంత పొడుగు ఇంత హైట్గా ఉన్నాయి విత్తనం దాచి అనుకున్నాడు మానవ తలంపులు అట్లా సవులు అన్నాడు పౌ అన్నాడు ఎంత పని చేసినావు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు అమాలేఖలను లేపడానికి ఎందుకంటే ఈ అమాలేఖల నుంచి ఒకడు దొంగ రాబోతుండు భవిష్యత్తులో వాడి పేరే హామాను వాడు అగగు వంశం నుంచి బయటకు నీకేం తెలుసు ఇది ప్రవచనం అంటే సమయాలు అంటాడు ఎంత పని చేసినా అగకును వదిలేసినావు వాడి పిల్లలు తప్పించుకున్నారు వాడి పిల్లలకే వస్తాడు హామన్ అనేటాడు ఇస్సల్పి తీర్మానించుకుంటాడు వాడు భవిష్యత్తులో ఏం పని చేసిన సౌలు నువ్వు నువ్వు చేసిన పనికి పర్మనెంట్ గా నీ పిల్లలకి రాజ్యం రాకుండా పోతుంది పో పోయింది అనేది అదే ఎప్పుడు కూడా నీకు అనుగ్రహించబడ్డ వాక్యాన్ని నువ్వు విధేయతతో స్వీకరించి చేసింటే నీ జీవితము ఎక్కడికి వెళ్ళిపోయాడు ఒక స్థితికి వెళ్ళిపోయాడు నేను చెప్తున్న నీకు ఒక నలభై నిమిషాలు నాన్ స్టాప్ మీరు ప్రతిరోజు భాషల్లో దేవుణ్ణి శుద్ధించగలిగితే మీ జోలికి ఏ రోగాలు రావు అవి భయపడతాయి ఆ స్పిరిట్స్ అంత పవర్ ఉంటుంది నీలో గజగజ్ ఇట్లా ఇట్లా తగదగ మీరు మంట మంట ఉంటుంది నీలో నువ్వు ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ భాషలలో స్థుతిస్తే ఆ అగ్నికి మొత్తం వేడి అయిపోతుంది చెమటలు చెమటలుగా అారిపోతాయి నీ అంత అగ్ని శరీరం మీద ఏ బాక్టీరియా ఏ వైరసెస్ ఉండలేవు నీ శరీరంలో ఎవ్రీడే చేయాలి మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమన్నా సాధించుకోవాలి లైఫ్ లో అంత వేస్ట్ ఇరవై నాలుగు గంటలలో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ నువ్వు దేవుణ్ణి నాన్స్టాప్ స్థుతించలేని జీవితమో అది జీవితమే కాదు నిరూపకంగా జీవితం కాదు ఏం సంపాదించుకున్నా ఏం లాభం చెప్పారు ఉదయంంచి ప్రయాసపడుతున్నావు ఆలస్యం ఇంటికి వచ్చి ఏదో దీన్ని పండుకుంటున్నావు మళ్ళేసుకుంటున్నావు గాలికి ప్రయసపడ్డట్టేమి లేదు ఏమి చెప్పండి సమస్తానికి వ్యర్థం అంటాడు కానీ ఏసులో ఏది వ్యర్థం కాదు ఆయనకు తెలియదు ప్రసంగి ఏసులో వ్యర్థం లేదు ఏసురావులో సమస్తము లాభమే ఏది వ్యర్థంగా ఆయన అంత పోగొట్టుకొని చివ్వనికి బెడ్ మీద ఉన్నప్పుడు రాసుకున్నవన్నీ అంత పోగొట్టుకోండి లైఫ్లో అంత జ్ఞానం ఇస్తే అన్ని పోగొట్టుకున్నాడు అనేక మంది అన్యులను పెళ్లి ఆ మెల్లెక్కు దేవతలని దానికి గోపురం కట్టిండు సౌ సమూయ ఆ మందిరం కట్టింది దానికి స్టార్ పెట్టిండు స్టార్ ఆఫ్ మొలాక్ అంటుంది దాన్ని ఆ మందిరాలకి ప్రతిష్ఠ చేసిండు రిబ్బన్ పై కట్ చేసి ఆడపోయి తిన్నాడు ఏం జీవింది జ్ఞానం ఆయనకు అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు సృష్టిలో ఈ లోకంలో అటువంటి సొలమును వంటి వాడు ఒక్కడలేడు అంటాడు ఏ సులభంటాడు సొలమోన్ లాగా ఎవడు కూడా అంతగా అలంకరికబడలేదు అట్టాడు సొలమోన్ కూడా అలంకరికబడలేదు అట్టాడు పువ్వుల అంటే సొలమోన్ కూడా వేస్ట్ చేసుకుంటాడు ఎందుకంటే మనకు తెలుసు సొలమోన్ భార్య అనేవస్త తల్లి సోల ఉరియా భార్య ఐ మే ఐ మే అన్య స్త్రీ ఏ దేశం ఎవరు చెప్తారు ఏ దేశం ఐ మే హుయా భార్య బత్స ఒకప్పుడు ఒకప్పుడు ఆమె ఎవరు భార్య వాడు కరెక్ట్ కిత్తియుడు కిత్తియులు ఇస్రాయల్ పిల్లకి శత్రువులు నువ్వు శత్రు భార్య శత్రువు భార్యని నువ్వు చేసిందే తప్పు ఫస్ట్ పాయింట్ అవును అంటే ఇక్కడ గురించి మనం మాట్లాడుతున్నాం ఈ స్త్రీ గురించి ఆ దావిదు చేసిన పనికి బద్లా తీసుకుంటది ఆమె ఎప్పుడు ఆమె ఈ బ ఎట్లా బద్లా తీసుకుంటది అంటే దావేదు పెద్ద కుమారునికి రాజ్యం రానియకుండా తన తన కుమారు ఇచ్చుకుంటది బద్లా తీసుకుంది అంటే ఆయన చేసిన పనికి న్యాయంగా పుట్టిన పిల్లలకి ఏం మిగిలేదు చివరికి అన్యేషత కో పానికి ఒక అన్య స్త్రీ చివరికి ఆయన సంపూర్ణంగా మాట్లాడిన ఎక్కడ అనిపించారు కానీ భద్ర తీసుకొని తన కొడుకుకి రాజ్యం ఇప్పించుకుంది దాని తర్వాత తన కొడుకు అన్యాయంగా జీవించండి చివరికి ఎంలాభం దావిదికి అది ఏ రూపకంగా ఇష్టం లేకుండే సొలోమాన్ రాజ్యం ఇవ్వడం కానీ ఆ ఇష్టతతో ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే నువ్వు నాకు అన్యాయం చేసినావు కదా నా భర్తను చనిపోవ కదా ఇప్పుడు నాకు నేను చెప్పిన మాట వీలు పోయి ఇష్టం పోని ఉద్దేశం కాబట్టి మన పిలుపులని మనం ఈ దినం బహు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి నేను ఈ స్థితిలో నిలబెట్టినాడు దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చిండ్రు దాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు వేస్ట్ చేసుకోవడానికి వీళ్ళే కొంతసేపు కళ్ళు మూసుకోండి నీకు అనుగ్రహించబడ్డది ఈరోజు ఈరోజు నీకు ఏ ఏ వారం దేవుడు అనుగ్రహిస్తున్నాడో దాన్ని నువ్వు ఎట్లా కదిలించుకుంటావు ఎట్లా ప్రజ్వలించుకుంటావు అది నీ బాధ్యత ఎందుకంటే కోవిడ్ కంటే మరీ భయంకరమైన రోగం రాబోతుంది ఇంతకుముందు చెప్పలేదు కదా కోవిడ్కే డిస్టర్బ్ అయిపోయిన దేవు ప్రజలు ప్రపంచంలో దానికంటే మరి అన్యాయమైనది వస్తే ఈ పరిస్థితి అండ్ మాకు తెలుసు కోవిడ్ నేను ముద్దడా ఎందుకంటే నువ్వు పరుశుద బలలో పాల్గొందుతున్నావు కాబట్టి పరుశుద బలలో పాల్పొందిన వాడి మీద ఏ రోగాలు రావు అది నువ్వు స్వీకరించాల నేను రిసీవ్ చేసుకుంటున్నాడు వాక్యాన్ని చెప్పబడ్డ వాక్యాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నా నీకు అనుగ్రహించబడ్డ ఆ గిఫ్ట్ ని నువ్వు వాడుకోవాలా ప్రజ్వలించాలా సిగ్గుపడద్దు ధైర్యంగా పోయి చెప్పాలా ప్రభు నన్ను స్వస్థపరిచిండు లేకపోతే స్వస్థపరిచి కూడా స్వస్థ పొద్దు కూడా నువ్వు మళ్ళా పోగొట్టుకుంటున్నావు దేవుడు అంటాడు నేను నీకు గిఫ్ట్ నువ్వు దాన్ని వాడుకోకపోతే మళ్ళీ నువ్వు ఎందుకు ఈ లోకంలో వచ్చేసి పైకి ఆ గిఫ్ట్ విరవనికి ఇస్తా నేను వాడన వాడుకుంటాడు అట్లీస్ట్ ఇంకొక అవకాశం లేదు ఒక్కసారి ఈ లోకాన్ని విడిచిపెట్టినాక ఇంకొక అవకాశం ఉండదు నీకు గిఫ్ట్ ని నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలికి ప్రయాసమే గాలికి పడ్డ ప్రయాసమే ఈ రోజు వరకు ఎంతగానో మనం గాలికి ప్రయాసపడ్డే ఎప్పుడు మనం లేసి పోయి సేవ చేస్తాం ప్రవాణం లేదు పోయి చేస్తాను ఒక బిషప్ ఉన్నాడు రూబెన్ మార్క్ అని మా ఇంటికి వచ్చేవాడు పెద్ద బిషప్ ఆయన నిమ్స్ హాస్పిటల్ ను పనుకొని క్యాన్సర్ డిపార్ట్మెంట్ వెనక ఈపులో పెద్ద గడ్డ ఇది లెఫ్ట్ సైడ్ లో చాలా పెద్ద గడ్డ నొప్పికి భరించలేని ఏడుస్తా ఉన్నాడు ఆ డాక్టర్స్ అంటారు ఇంకా ఏం లేదు హోప్ పోయింది అయితే ఆ రాత్రి ఎంతో మంది బ్రదర్స్ వచ్చి చుట్టూ బెడ్ చుట్టూ కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళిపోయారంట ఎందుకు నాకు సడన్ సాక్ష్యం ఆయన నాకు ఇంట్లోకి వచ్చి చూపి చెప్తున్నాడు నా చేయి పట్టుకున్నాడు పట్టుకొని బ్రదర్ మీరు ఈ నా నడుము దగ్గర పెట్టండి చెయ్యన్నాడు నన్ను నడుము దగ్గర చేయి పెడితే నా చేయి లోపలికి వెళ్ళిపోయింది ఆ గడ్డ లేదు అక్కడ అయితే ఆ రాత్రి ప్రార్థన చేసి వెళ్ళిపోయాక ఆ ఈయన అందరూ వెళ్ళిపోయినాక ఇంకా బాధలో ఉండి మెల్లిగా దిగిందంట బెడ్ నొప్పి ఉన్నాడు దిగి మో కళ్ళ మీదని ప్రయాణం చేసి అన్నాడంట ప్రభుత్వం ప్రవ్వాసయ్య నన్ను నువ్వు స్వస్థపరిస్తే నా జీవితాంతం నేను సేవ చేస్తా అని ఒప్పుకున్నాడంట తెల్లారి గడ్డ రాలి పడిందంట ఆ గడ్డ గుంత ఉంది ఆయనకి ఈరోజు ఈ రోజు కూడా ఆయన ఎక్కడ సాక్ష్యం వాక్యం చెప్తప్పుడు ఆయన వీపు చూపిస్తారు కొందరు నవ్వుకుంటారు పిచ్చోళ్ళు కానీ నాకు తెలుసు ఆ ప్రయాసం నాకు తెలుసు అని ఎంత బాధ అనుభవించిండో మీకు తెలుసా ఏ స్ప్రవ ఎంత బాధ అనుభవించిండో మీద సేవకులు ఎంతగా బాధను అనుభవిస్తున్నారో మీకు తెలుసా తిండి లేక ప్రయాసంతో తినడానికి అన్నం లేక డబ్బులు లేక పిల్లలకి పిల్లలకి స్కూల్ ఫీజులు లేక పిల్లల చదువులు మాగే ఆగిపోయినాయి నాకు తెలుసు పాస్టర్లకు చదువుకోలేని స్థితిలో పిల్లలు పోహద్ధీన స్థితిలో భయంకరంగా ఉన్నది అని పరిస్థితి అవి నువ్వు ఎప్పుడున్ను చూడగలుగుతున్నావా వాళ్ళు ఎంతగా ప్రయాసపడుతున్నారు నీ కోరుకున్నాను మన ప్రభు ఎంతగా ప్రయాసపడి నీ కోరుకున్నాను అని నీకు మంచి బహుమానం ఇవాళ ఆశపడుతున్నాడు అది నువ్వు పొందుకోడానికి సిద్ధంగా ఉన్నావా ఒకవేళ పొందుకొని పక్కకు పెట్టేస్తావా సిగ్గుపడతావా లేసి బయటికి పోతావా పోయి అనేకలకు చెప్తావా లేక ఎవడేమనుకుంటాడు అనుకుంటున్నావా ఏ స్ప్రో ఏమనుకుంటున్నా చూడండి ఫస్ట్ మనుషుల గురించి కాదు మనుషుల్ని మీకేం చేస్తారు ఉంటది అంత ఎవడు సహాయపడండి మళ్ళీ ఎందుకు భయపడుతున్నా వాళ్ళ గురించి నీ సాక్ష్యాన్ని కాపాడుకో అంత వరకు సహించు ను చావవు సజీవుడవై మన ప్రభు యొక్క క్రియలను నువ్వు అనేకలకు వ్యక్తపరుస్తావు ప్రకటిస్తావు తీర్మానించుకోవాల్సింది ఈరోజు మనం ఎంతకాలం కాంప్రమైజ్ అయిపోతున్నారు ఒక అన్యంకి సువార్త చెప్పలేని శక్తి లేకుండా ఈరోజు ఎంతమంది వస్తారు చేస్తున్నాడు నమ్ముకోండి అని ఎందుకు చెప్పలేవు అని నీ పాపల కొరత తన జీవితాన్ని త్యాగం చేసిండ్రు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ వాడు సమస్తం సంపాదించుకుని ఆత్మ పోతుండే ఏం లాభం అని అడగండి నువ్వు అంత సంపాదించుకున్నావు బ్రదర్ నీ ఆత్మ ఈ రోజు పోతే నరకానికి నీ పరిస్థితి ఏంది నువ్వు ఈ నా ఇంట్లో పోయిననుకో అనద్దు గాని చనిపోయినవనుకో నీ పరిస్థితి ఏంది అని అడగల చెప్పాలా వానికి ఏష్గా ఎందుకు దిన రుజువుపరచు అటువంటి పరిశుద్ధులు ఒక్కడు లేడు ఎందుకు నువ్వు రుజుపరచాలా మాకు కూడా దేవుళ్ళు ఉన్నారంటే అవును రుజు పరచాలా అవును వాళ్ళు వాళ్ళ జీవితాలు చాలా అన్యాయంగా ఉంటాయి మీరు చూడండి అని అలా ఒకరి ఎంత అన్యాయంగా ఉంటుంది అది దైవికమైన గుణగణాలే కనిపించే వాళ్ళు ఏ మతంలో కూడా ఏ పురుషులను ఏ స్త్రీలను చాలా అపవిత్రంగా జీవిస్తారు కానీ దేవతలు అని కానీ మన ప్రభు అటువంటిగా ఆయన శ్రేష్ఠుడు ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఒక్క పాపం చూపించలేకపోయింది ఇది ఒక ఈ రోజు వరకు కూడా అటువంటి పరిశుద్ధిని మనము పొందుకున్నాం ఎంత గొప్ప భాగ్యం ధన్యులం మనం ఆయన గురించి ఎందుకు సిగపడతారు నాకు అర్థంగా సిగ్గుపడద్దు ధైర్యం వద్దాం ఆయన కొద్దిసేపు వందనాలు చెప్దాం ప్రభు నా తను మాట్లాడేందుకు వందనాలు ఈ దినం నేను ఈ వాక్యాన్ని స్వీకరిస్తున్నాను ప్రభా అవును ప్రభా మీరు ఇచ్చిన బహుమానాలు నేను రూపాలని నేను మూలకి పెట్టుకుంటాడు దాన్ని నేను వాడుకుంటా కదిలిస్తా దాన్ని ప్రజ్వలిస్తా వెలిగిస్తా అనేకుల దగ్గరకు పోయి క్యాండిల్ని వెలిగించట్టు వెలిగిస్తా వారి జీవితాలను వెలిగిస్తా నేను రెడి ఉన్నాను ప్రభా స్వీకరించడానికి సైతాన్ని మీరు ఒడగొట్టిండి ఆ విజయం మాకు ఇచ్చిన ఇప్పుడు మేము వాడిని బంధిస్తున్నాం మీకు సమస్తం సాధ్యమైనా ఎటువంటి వారిని మీరు స్వస్థపరిచే గొప్ప దేవుడు ఎటువంటి వారిని మీరు ఆదరించే గొప్ప దేవుడు మీకు అసాధ్యమైనట్టు ఏదో లేదు బ్రోబాబ అది జ్ఞాపకం చేసుకుంటే విధంగా ఒకసారి మరోసారి మనం దర్శించమని ప్రార్థిస్తామైనా మా హృదయలకు రమ్మని ప్రార్థిస్తున్నాం బ్రోబ మిమ్మల్ని సంపూర్ణంగా మేము ప్రేమించాలా కొత్తగా చెప్పడం గారినైనా మిమ్మల్ని మేము సంపూర్ణంగా ప్రేమించాలా అటువంటి హృదయాన్ని మాకు మిమ్మల్ని నిండు మనసుతో ప్రేమించే గురిదాన్ని మాకు అనుగ్రహించేసేయాలి హ్యావ్ మర్సీ అపాల్స్ లాడ్ మా మీద మీకు కరికరం చూపించే ప్రవ్వ ఈ దినం మీ కరికరం కొరకు మేము ప్రయాసపడుతున్నాం తండ్రి నేను ఎవరిని కలికరించాలనో వారిని కనికరిస్తాను ప్రభా నే ఏ షావుని ద్వేషించి తిని యాకని ప్రేమించి మీ కరిక్రం చూపించండి నేను మా మీద మీద తనికరం చూపించమంటూ ఆధిస్తున్నాను ఈ సాయంత్రం సమయం నాయన హ్యావ్ మర్సీ ఆఫ్ ఆనర్స్ లాడ్ ప్లీజ్ హ్యావ్ మర్సీ అప్ హానర్స్ బ్రేక్ లాడ్ బ్రేక్ మీ లాడ్ మీరు ఈ హృదయం ఇవ్వండి ప్రామా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయాల ప్రతిరోజు మాకు సుఖం ఉంటే మేము మా కుటుంబాల కొరకు మేము ఏడ్చి ప్రార్థించాలా మా బిడ్డల గురించి మేము ఏడ్చి ప్రార్థించాలా ప్రభావ ఎంతో కాలమైంది ప్రభా ఏడ్చి కన్నీళ్ళని అనుగ్రహించమని భావిస్తుంది మీరు ఏడ్చినారు ప్రభా ఎర్చలేమి చూసినప్పుడు అలా ఏడ్చినారు ప్రభావ ఎరుసలేమా ఎరుసలేమా ఏడ్చింది ఎందాక నేను మిమ్మల్ని ఎందాక మిమ్మల్ని నేను స్వస్థపరచాల కోడికల రెక్కల క్రింద కాచినట్టు నేను మిమ్మల్ని అయినా మీరు వినడంలో నివారైన విధ చూపించలేదే నా మీ కనికరం చూపించండి సయా మమ్మల్ని క్షమించినైనా మా నిర్లక్ష్యతను క్షమించండి నాహికవి చలచిత మేము కొట్టుకపోయినా ఇంతకాలం గాలి మమ్మల్ని క్షమించినైనా మిమ్మల్ని ఇంతవరకు మేము చూడలేకపోయినా ప్రభావ మీ స్వరం ఇంతవరకు వెళ్ళలేకపోయినాం మా విశ్వాసం ఏమైపోయింది మాకు క్షమించినైనా మీ సహవాసంలో మేము లేకపోతే ప్రోభా మీతో సంభాషించలేకపోతే ప్రోభా క్షమించండి దాన్ని పర్లోకంలోని ఆ యొక్క స్క్రోల్స్ ని మేము ఇంతవరకు టచ్ చేయలేకపోయినాం ప్రాభా మాకు అవకాశం ఏదైనా మాకు ఆశ ఉంది ప్రాభా ఈ పరిశుభ్ర పరతం మేము ఎక్కడ నాశపడుతున్నాం దాన్ని హెల్ప్ అస్ టు అసెంబ్డ్ లాట్ మేము ఎక్కడ నాశపడుతున్నాం బ్రవ్వ సంపూర్ణమైన పరిశుద్ధత మాకు అనుగ్రహించే తండ్రి కాంప్రమైజ్ కావద్దు ప్రభు మేము లోకంలో ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి మేము లోపడాల ప్రభావ సహాయపడండి నాయన కనకరించండి ప్రభావ కృపగల తండ్రి బిడ్డల్ని హత్తుకుండే గొప్ప దేవుడు ఒక్కరి విడిచిపెట్టారు నాయన సహాయపడమని ప్రార్థిస్తాం thank you jesus thank you lord thank you lord vadana yesaya vadana tantra samasta ganata bhe prabhu chalis ko chuna hallelujah thank you lord that is always the hansa patishma zahir bhi woh rahasya na fikr shabri sabha jamaat shay my charisma is the ikarnate he has karna fikr shabri zahir dard dor bas karna dikar kiya kar ke badhi kar sha నియా మార్జన దేవుడి షియో దేవుడి మార్జన దేవుడి క్రేడ దహేయా మార్ష కనతై జహరతికి వచ్చేస్తాం కీచేసస్ అంబ దస్న కీడికి దేవుడి మార్జన దేవుడి కీచేసస్ హవ్ ద సేపనస్ దట్ హవ్ ద సేపనస్ దట్ హవ్ ద సేపనస్ దట్ జీసస్ షిమ జకిటి దట్ అహదచో దేవుడి గరిసి దేవుడి గరిసి దేవుడి షియో దేవుడి కీడిలేరా thank you jesus thank you god thank you god for the life save thank you jesus పరిశుధ్రవ తండ్రి మీ పనులైనా కుటుంబం నుంచి మేము ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం ఇక్కడ ఇక్కడ మీ యొక్క శరీర రక్తమురబడిందినైనా ప్రతి సమస్య ప్రతి కుటుంబం ప్రతి ఒక్క వృత్తి జీవితంలో సమస్యలు విరువబడ్డ స్వస్థతలు అనుగ్రహించండి అద్భుతాలు అనుగ్రహించండి సాక్ష్యాన్ని నిలబెట్టండి ఆ ఏన్షంట్ ఆల్టర్స్ ని డెస్ట్రాయ్ చేస్తున్నీ కురిస్తున్నాయి అపురాతనమైన ఆ యొక్క దురాత్మలను సమూల నాశనం చేస్తున్నాం ఈ దినం ఏసుక్రీస్తు లార్డ్ జీజస్ ఆ యొక్క కావాలి బ్రేక్ చేస్తున్నాం ఈ దినం ఏసుక్రీస్తు పరిషత్ అపూర్వీకుల దురాత్మల ఆ యొక్క అగ్రిమెంట్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాం ఇక ఇక మీద ఉండడానికి వీల్లేదు లాడ్ జీసస్ థ్యాంక్ యూస్ In the mighty name of Yeshua the Christ, I charge you. Get out of these families. Get out of these people in Jesus' precious name. And get out of this family. They have to rest their very share. Thank you, Lord Jesus. Thank you, Lord Prabhupada. Samastha Ganatha Mahima Prabhupada. Thank you, Lord Prabhupada. Yes, you Christ, you are the Lord. Amen. Maranatha. Yes, you are the Lord. Yes, you are the Lord. Yes, you are the Lord. Yes, you are the Lord. కృపా సమాధానం నడిపినప్పుడు మనందరికి ముఖ్యంగా జన్మే వారికి సదాకాలంతో ఎందుకీ ఫైసుల